కీర్తన అరవై ఏడు చలగి నాకెందుకే చింతయ్యేని తలసినదాకానిది దిష్టమయ్య హరి పుట్టించిన దేహి హరిణే కొలువక నరుడగొలుచుట అన్యాయమయ్యా గరిమ నేరుగుడిచిం కాలువ పొగడబోతేం ఎరవెరవే కాక ఇతవయ్యీనా దేవుడిచ్చినట్టి బుద్ధిం దేవునిపై బెట్టకం భావమింద్రియాలకీయ పాపమయ్య జీవితమొకరి సుమ్ము జీవించి ఒకరి వెంట ఆవలం పరువులుడుట అందమయీనా అరిదిం శ్రీవేంకటేశుడు అంతరాత్మై ఉండగాను శణనకుండుచారమయ్యా ధర తన ఇంట కోటిధనమట్టేవుండగాను మరలిం తిరియబోచే మట్టుపడీనా